క్షలర్క చె తర్కము సంత్యజ్యా పూర్తిగా విడిచిపెట్టి ముక్షుడు మోక్షమును కోరువాళ్ళు శృతిని ఆశయ్యే పట్టుకున్న వాళ్ళు మీకు మోక్షం కావాలంటే మీరు శృతి పట్టుకోవాలి తత్మవశ తెలుసుకోవాలి మాకు మోక్షం వద్ద డబ్బు కావాలి సరే మీరు పట్టుకోండి ఏం కొట్టుకుంటారు చూసిని పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు ఏం కొట్టుకుంటారో పట్టుకుంటారు డబ్బు కావాలంటే ఏం కొట్టుకుంటారు ఏదో బిజినెస్ మొదలుకుంటారు ఆ బిజినెస్ లో నష్టం వస్తుందేమో భయంతో లక్ష్మీదేవి పూజ మొదలు లక్ష్మీదేవి పూజ వరకు బాగానే ఉంటుంది లక్ష్మీదేవి పూజతో సరిపడదేమో కుబేర యంత్రం కూడా పూజించాలేమో ఎవడో వీడికి కుబేర యంత్రం కూడా అంటే వీడు సరే పోనీ అది కూడా పూజిద్దాం బిజినెస్ లో లాస్ రావడం కంటే నష్టం వచ్చేది ఒక చింటే ముందే పూజ చేస్తే పని అయిపోతుంది కదా అంటే వాడు రాగిరియో పొగటే రెక్ రాగిరియే స్క్వేర్లు ట్రయాంగిల్స్ ఉంటాయి రెండు స్క్వేర్లు మూడు ట్రయాంగిల్స్ తీస్తే మధ్యలో చిల్లు మధ్యలో గ్యాప్స్ వస్తాయి కదా ఆ గ్యాప్ లో కమ్ కం కమ్ కమ్ అది కుబేర యంత్రం కనుక కుబేరుడంటే డబ్బుకు సంబంధించినవాడు కనుక ధన ధనపతి కనుక ధమ్ ధనపత చేయడం అన్నిటికీ గణపతి అయితే ధమ్ గణపతి చేయడం ధనపతి అయితే ధమ్ ధనపత అంటే ఆ మధురక్షన్ తీసుకుని ఒక సొంతం స్టియ ఈ గతలో పెట్టారు ఇవన్నీ కూడా ఏళ్లలో పెట్టారు ఒకరు గడతాడు ఒరిజినల్ మిశ్చీఫ్ మేకర్ అని ఒకడు ఉంటాడు వాడిని అనుసరించి అలా పెట్టుకుంటా ఈ మధ్య మరీ ఉంగరాలు అమ్ముతాడు ఆ ఉంగరం నువ్వు ఇవి ఉంగరాన్ని కొనేసుకున్నా పెట్టేసుకుంటే నీ కోరికలే కోరికలు అలాగే వర్షం తిరిగిపోతుంది చెప్పేసి టీవీలో పదిహేను నిమిషాలు ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇదంతా మహామాయ ఇటువంటి చెడు తర్కమును మీరు పెట్టుకోవద్దు మీరు పెట్టే మీకు మోక్షం కావాలి కాదు డబ్బు కావాలంటే మరి ఇలాంటిదేదో పట్టుకోవాలి కాదు నువ్వు మాకు స్వర్గం కావాలంటే స్వర్గండి మీకు మిమాంసకులు అన్నారు స్వర్గండి నీ లోపల ఆనందము అది నీలోనే ఉంటుంది ఆ స్వర్గంగా మాలో ఉన్న స్వర్గం కావాలి ఏ స్వర్గం కావాలని మీకు అంటే దుబాయ్ లో ఉన్న స్వర్గం కావాలి లేకపోతే అమెరికాలో ఉన్న స్వర్గం కావాలి అయితే ఇంకా వాడికి మోక్షంందుకు వాడు ఏదో ఇంకా దారి వేరే చూసుకోవాలి లేదు పైన స్వర్గం ఉంది అది ఎలా ఉంటుందో చెప్పాలంటే అది కూడా తెలియదా తెలియదు ఎప్పుడు సినిమాల్లో ఉంది స్వర్గం మన వాళ్ళ స్వర్గ కావాలి మనం ఎక్కడి మెహరాజాజీ గారి దగ్గర నుంచి కమలాంకర కామేశ్వరరావు గారి దగ్గర నుంచి వచ్చారు అక్కడి నుంచి వచ్చింది పాపం కుమారుల భక్తు స్వర్గాన్ని అలా చెప్పలేదు నిజానికి ఆయన కర్మశాస్త్రంలో పితామహురాలు ఆయన చెప్పలేదు స్వర్గం అక్కడ అప్సరసలు ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఉంటారు అక్కడ పెద్ద పెద్ద కుర్చీలు అదే కృసింహాసనాల వేసుకుంటారు దాంట్లో ఈ ఋషులు అందరూ కూర్చుని ఆ డ్యాన్స్ కూర్చో ఉంటారు అని సినిమా వాళ్ళు నేర్చు పెట్టారు వీళ్ళకి అది వీళ్ళ మొహం వచ్చా అది కరెక్ట్ అంటారు ఋషులు ఆ గడ్డాలి డ్యాన్స్ తీసుకుంటారు ఇదే ఇదే వీళ్ళు నేర్చుకున్నది విద్య అది మీకు ఏమన్నా నచ్చిందా అది నచ్చుబాట ఆ స్వర్గం కావాలి మేడం ఓహో ఆ స్వర్గం కావాలా అయితే నీకు ఇది పలికినా ఏదో ఉపాయం ఉంటుంది మనం ఎదురు చూసుకోవాలి కాదు నాకు మోక్షం కావాలి ఇప్పుడు కావాలి అయితే వచ్చి శృతిని ఆశ్రీ ందైతే మాయా అజ్ఞానము జీవేశం జీవేశ్వరులను కరోటి తయారు చేస్తుంది అని ప్రదర్శితం నిరూపించబడినది వేదమైతే అలా ప్రాజెక్టుల నుంచి కాంతొస్తుంది ఆ కాంతిలో ఎన్ని ముక్కలున్నాయి ఏ ముక్కలు లేవు ముక్కలు ఏమి లేవు అది సింగిల్ అవునండి మధ్యలో ఫిలిం పెడతారు పెట్టేపడికి ఎన్ని ముక్కలు వస్తాయి తెర మీదకి ఆ ఫిలుగులో ఎన్ని మొక్కలుంటాయి అన్ని మొక్కలు వస్తాయి ఆ ఫిలిముని తిప్పుతాడు కలిపి రోల్ చేస్తాడు అప్పుడు సినిమా తెర మీద కూడా రోల్ ఆ ప్రకాశంలో తిరగడము లేదు ముక్కలు లేవు అది అచలము కూటస్థము అఖండము ప్రకాశం అఖండము కూటస్థము అయిన ప్రకాశంలో ఈ ఫిలిం పుణ్యమాన్ని ఖండములు చలనము కనబడతాయి కనబడతాయి ఉండవు కనబడతాయి అదేవిధంగా అజ్ఞానము మాయాశక్తి చేత ఆ కూటస్థ చైతన్య ఈశ్వరుడు అనే భేదము కనబడుతూ ఉంటుంది నిద్రలేస్తా తెలివి అది కూటస్థ చైతన్యం ఆ తెలివి ఆ తెలివి మనస్సులోకి వస్తుంది ఆ మనస్సు జీవుడు ఈశ్వరుడు అనే భేదాన్ని కల్పించే మహామాయ అవిద్య అజ్ఞానము మనస్సు ఇవన్నీ ఒకటే ఉపనిషత్తులు మనకు చెప్తూ ఉన్నాయి తస్మాత్ అందువలన చెడుతర్కము సంత్య పూర్తిగా విడిచిపెట్టి మోక్షు మోక్షమును కోరువాడు శృతి పరిషత్తును లేక శృతిని ఆశ్రత పట్టుకున్న వలను శృతవుతూ శృతి ఏందైతే మాయా మాయా మాయా అద్య జీవేశం జీవేశ్వరులను బరో తీస్తోంది ఇది అని నిరూపించబడి ఈ ద్వైతులు ఎవరు చెప్తారంటే వాళ్ళ కుసర్తం ఎలా ఉంటుందో చూడాలి దేవుడు దేవుడు అక్కడ ఉంటాడు ఆయనే చుట్టూ జమీందారు గారి చుట్టూ దీవాళు గారు వీళ్ళు వాళ్ళు ఉన్నట్టుగా జమీందారు గారికి ఇద్దరు ముగ్గురు భార్యలు ఉంటారు గారు చిన్న రాణి గారు ఇలా ఉంటారు కాబట్టి ఆయనకు కూడా ఇద్దరు ముగ్గురు నలుగురు గారికి రసం ఉంటుంది ఉంటుంది దానితో చెప్తూ వెళ్తూ ఉంటారు ఆయనకు ఒక బగ్జీ రసం దేవరసము అంటే గరుకుడు గరుస్మంతుడు ఒకటి సిద్ధంగా ఉంటుంది ఇలా చెప్తాడు ఇలా నీకు ఎలా తెలిసిందా ఏదో చూసి వచ్చినట్టే తెలుసు అప్పుడు అడగాలి ఎవరా నువ్వు ఇలా చెప్పేస్తున్నావు చూసి వచ్చినట్టే చెప్పేస్తున్నావయ్యా నువ్వు నీకు ఎలా తెలిసే ఈ సమాచారం అంతా నీకు ఎలా తెలిసింది దేవుడి ఇంటర్నల్ బెడ్రూమ్ ఉన్న సమాచారం కూడా నీకు తెలుసు ఎలా తెలిసింది అని నేను అడగండి అడిగితే ఆగమ శాస్త్రం చెప్పి ఏది ఆ అర్థశాస్త్రం అయితే చూపించండి ఒకసారి చూస్తాం అదే మీరు ఈ సంస్కృతం కాదు ఒక సంస్కృతం వచ్చిన ఏదో పుస్తకం పట్టుకొచ్చి నేను ఆ పుస్తకము మీరు ఈ పుస్తకము ఎప్పుడు రాయబడినది అని మీరు ఆలోచిస్తారు ఆలోచిస్తే ఇది రెండు వందల ఒక ఆచార్యుల గారు రాసి పెట్టినకి తెలుసు మరి అంతకు ముందు దేవుడు మాట ఏ మాట్లాడగల అక్కర్లేదా ఇప్పుడు శివపురాణం మూడు వందల క్రితం రాశారు బసవపురాణము శివపురాణము ఈ సేలర్ గా వచ్చింది ముందు శివపురాణం వచ్చింది తర్వాత బసవపురాణం వచ్చింది ఈ విష్ణు ఆముక్తమాల మొదలైన వైష్ణవ గ్రంథాలని వ్రాసి కృష్ణదేవరా అంటారు ఆయన ఆముక్తమాలి ఆయనకి స్ఫూర్తికిచ్చిన వైష్ణవ గ్రంథాలు ఏమో కొన్ని ఉన్నాయి పాదరాత్రాగమము ఇత్యాదులు ఉన్నాయి వాటిలో విష్ణు పురాణంలో శివలింద లేదు ఇంకేమో కొన్ని పురాణాల్లో శివుణ్ణి నాలుగు చేవాట్లు పెట్టే పురాణాలు ఏమో కొన్ని నుంచి ఆ కథలన్నీ తీసుకుని ఆముక్త మాల్వ్యాలి ఆముక్త పద్యాలు వేల కలితే అర్థం కాదు కనుక సరిపడింది కాని ఆ పద్యాలు అర్థం అయిపోతే కొంపలు అంటూ పోతాయి దానికి రియాక్షన్ గా శివ పురాణము బసమ పురాణము వచ్చేసి ఇట్లు మీకేనా చేతనం మాకు చేతనం అని ఎలక్షన్ లో తిట్టుకుని తరుగుతుంది ఆ రకంగా ఈ పురాణాలు ఆ పురాణం పట్టుకుని వీడేమో ఏదో ఆగమో అంటాడు ఇది అంటాడు పెట్టిన ఈ కల్పన రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఏళ్ళ వచ్చింది ఈ మంచిగా హిరణ్య గర్భ సూక్తమని విద్యార్థులు జరిగారు దాంట్లో కల్పన ఏమీ ఉండదు ఏ రకమైన కల్పన ఉండదు చుట్టూ ఉండే ప్రకృతిని పరిశీలించుట ఆ ప్రకృతిలో ఉండే ఒక మహిమను దర్శించుట ఆ మహిమయే పరమాత్మ అని ప్రశ అని కొనియాడుతాయే ఉంటుంది ఇటువంటి కల్పన ఏమీ ఉంటుంది అటువంటి కావే గణపతి ముందు గారు మాపోయిన అనుసంగా ఆ రకమైన మహోన్నతమైన భావ జాలము మనం విడిచిపెట్టేసి ఈ కథల్ని పట్టుకున్న ఈ మహామారిలో పది సమాజం ముందుకుపోతూ మతం పేరుతో చేసేటువంటి అవకతవక పనులు ఇన్ని కొన్ని ఎలా అవుడు అవుతున్నా ఓటుకుంది డబ్బుంది కసిబుట్టి చేసుకుంటున్నాడని ఊరుకోవచ్చు కానీ హింసను ఏం చేస్తాడు మతం పేరుతో జరిగే హింసకి హద్దే లేకుండా అయిపోయింది కాబట్టి ఇలాగంటే ఈ తర్కములను మీరు పట్టుకున్నది రాలాడుకోవచ్చు ఇది సర్కాలింది ఈ కుతర్కములు ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా రూచి పెట్టేసి శృతిని కొట్టుకోవాలి మీరు హిరణ్ జగన్ భూము ఏం చెప్తుంది అహం వృక్షస్థనేది అదే మంత్రం ఈశ్వరుని ఈవరుణ్ణి ప్రతిపాదించే మంత్రం ఆ మంత్రం ఏం చెప్తుంది ఆ యశ్చంద్రం ఏం చెప్తుంది అక్కడ పరమాత్మను ఏ విధంగా ప్రతిపాదిస్తున్నారు భేద రూపంగా ప్రతిపాదించారు ఆ తత్వాన్ని అది మీరు ఏ విధంగా ఆ తత్వము రిఫ్లెక్ట్ అవుతోంది దాన్ని మీరు తెలుసుకొని మీ దైవత్వాన్ని మీరు ఆవిష్కరించుకొని మోక్షము పొందవ్ అన్వయత్ు కుతర్కం సృతిమ్ ఆశ్రయే శ్రుతౌతో మాయాజీవేష И ты, правда, расчет, там... а вы не говорите? తస్మాత్ కుతం సంఖ్య జీయా ముతిమాశ్రయే శ్రతౌతు మాయాజీవేషి ప్రదర్శితం నరోధో నోత్పత్తి నద్ధో న సాధక తమక్త పరమార్థత ఇది కోంత వారి సొంత శ్లోకంగా శ్లోకాన్ని కోర్చేస్తారు అలా అదొక పరిస్థితి తెలుస్తూ ఆయన తను శ్లోకంగా పెట్టలేదు అక్కడ ఆయన కొటేషన్ లాగే పెట్టాను నేను తను శ్లోకంగా పెట్టాక తప్పియరిజం అంటాను ఈ శ్లోకము ఇది మాండత్య కార్యిక నుంచి వచ్చింది మాంక్య ఉపనిషత్తుకి గౌడపాసినార్యికలలో ఇొక శ్లోకం కేందూ ఉపనిషత్తు అని ఈ మధ్యన ఉపనిషత్తు పుట్టుకొచ్చింది జో ఇదన్నీ సమస్యలు శంకరుడు చెప్పిన ఉపనిషత్తులు పది ఐదు కాకుండా కొత్త కొత్త ఉపనిషత్తులు అమృత బిందు ఉపనిషత్తు ఏదో బిందు బిందు అనే మాట ఈ కశ్మీరీ శైలి గల నుంచి వచ్చింది బిందు బిందు అంటాడు శ్రీ చక్రంలో మధ్యలో ఏముంటుంది బిందు ఉంది అంటాడు అది అక్కడ ఆ బిందు శబ్దం అలా వచ్చిందేమో నేను అనుకుంటున్నాను సిద్ధాంత బిందు అక్కడ అర్థం అది కాదు వాట్ ఎవరు సో ఈ అమృత బిందు బిందు అంటే ఏదో ఉపనిషత్వం వచ్చింది ఎవరో రాసిపెట్టిన శ్లోకాలని వాటి ముఖం దృష్టి తెలుసుకోను ఆ ఉపనిషత్తులో ఈ శ్లోకం కనబడు రోజు కాబట్టి ఇది ఉపనిషత్తు నీకు వచ్చింది దాని లో ఈ ఆర్థడాక్స్ పీపుల్ కొంత కోలాహలాన్ని చేస్తారు ఐ డ్ నాట్ అగ్రి విత్ ఆల్ దాట్ ఇది గోడపాదాలు జరిగిన యొక్క స్వతంత్రమైన శ్లోకం ఆయన ఏమంటున్నాడంటే పుట్టుక లేదు చావులేదు నా నీరో చోత్పత్తి ఇది ఏమన్నా మీకు అర్థమైందా పుట్టుక ఉత్పత్తి అంటే పుట్టుక నిరోసా అంటే చావు పుట్టుక లేదు చావు లేదు అని ఇది ఏమన్నా మీకు అర్థమైందా ఎలా అర్థమవుతుంది తెల్లవారు వస్తే ఆయన పోయాడు ఈ తడు కుట్టాడు మీరు కుట్టాడు వాడు పోయాడు అని రోజంతా ఇదే బోలలో జీవించి వాడికి ఎవడైనా వచ్చి పుట్టుకలేదు చాపు లేదు అని చెప్తే వినడానికి ఎలా ఉంటుంది మీరు ఎక్కడి నుంచి మార్స్ నుంచి లేకపోతే వేనస్ నుంచి వచ్చాడా అని డౌట్ వస్తుంది మీరు పెద్దలు విన్ను చెప్పండి ఘటము పుట్టింది పగిలింది అని మీరు అంటున్నారు ఘట నేను అడుగుతా చెప్పండి ఘటము పుట్టిందా మట్టి మట్టిగానే ఉందా ఘటము పగిలిందా మట్టి మట్టిగానే ఉందా మరి ఇక పుట్టింది పగిలింది అంటే పుట్టింది ఇది పుట్టడం లేదు పగలము లేదు ఘటమని మీరు పేరు పెట్టుకోండి ఓ ముందు పేరు పెట్టుకోండి అది పుట్టింది ఇది పగిలింది అది ఏది పుట్టలేదు ఘట ఇంకా శిశువు దగ్గరికి రండి శిశువు పుట్టేడా లేకపోతే అంతవరకు కనబడకుండా దాని గురించి శిశువుని ఇప్పుడు కనబడడం ఆరడా మరి పుట్టేది అంటారేమి అయినా అక్కడికి పుట్టగా దాన్ని తీసి నెట్టుగా పెట్టాడా పోయాడు ఏమిటి పోయింది దూర్తే సరిపడం పోయాడు ఏమిటి దేహమా చైతన్యమా దేహం ఎక్కడే పడి ఉంది కదా పోయేదంటే అదేమి దేహం పోయిందంటే ఓ పని తప్పుతుంది ఇప్పుడు పోయింది దేహం అయితే ఓ పని తప్పుతుంది దాన్ని తీసుకెళ్లి తగలమండడము ఇంకెదో చేయడం పెద్ద ప్రాజెక్ట్ అది దేహాన్ని హ్యాండిల్ చేయడం పెద్ద ప్రాజెక్టు జీవితం హ్యాండిల్ చేయడం అంత కష్టం కాదే కాదు ఈ దేహాన్ని హ్యాండిల్ చేయాలి దానికి ఏదైనా వెహికల్ లో తీసుకెళ్దామంటే ఎవరు వెహికల్ రాదు పడితే ఎవరు ఆటో వాడు కూడా రాదు అసలు నో వెహికల్ కాదు కార్లు ఇప్పుడు అంటే ఎవరికి పడితే కార్లు వచ్చాయి అప్పుడు కార్లు లీవ్ కావు ఈ దేహాన్ని తీసుకెళ్ళాలి బుధార్ మీద మోసం పోయి ఉన్నారు పల్లెటూళ్ళలో ఈ సిటీస్ లో బుధార్ మీద వస్తాను ఈ శ్మశానం అందుకోసం ప్రత్యేకంగా ఒక వెహికల్ ఒకటి బట్టి దానికి అడిగిస్తూ కాబట్టి దేహం నా పాయింట్ ఏంటంటే దేహం ఎక్కడికి పోలేదు మీ కాళ్ళ ముందే మీ కాళ్ళ ముందే ఉంది దాన్ని మీరు ఎక్కడికైనా పట్టుకుంటు ఏదైనా చెయ్యాలి దేహం అయితే పోలేదు ఇంకేది పోయింది చైతన్యం పోయింది చైతన్యం పోయిందా మీలో లేదు చైతన్యం ఈ పక్క వాళ్ళలో లేదు మీరందరూ కూర్చుని గోరు గోరుములు ఏడుస్తున్నారు కదా వీళ్ళందరిలో చైతన్యం ఉందా లేదంటే చైతన్యం లేదా ఇంకా అక్కడ ఇప్పుడు రోహిత్ వచ్చి మంత్రాలు చెప్తున్నాడు ఆయనలో చైతన్యం ఉందా ఎవరో అక్కడ ఈ నిపుణుల మీద పెట్టి శవాన్ని కాలుస్తున్నాడు అతను అక్కడ క్లర్క్ కూర్చొని మీ దగ్గర పైసలు తీసుకుని రిసీట్ ఇచ్చాడు అంటే వాళ్ళు చైతన్యం ఉందా డెత్ సర్టిఫికెట్ ఇచ్చాడు అప్పుడు వాళ్ళు చైతన్యం ఉందా మన చైతన్యం పోయిందంటే మన అందరిలో ఉన్నదే చైతన్యం చైతన్యం పోలేదు వాడే పోలేదు ఇండి ముందే ఉంది వాడి ఏమిటి ఏది పోలేదు నా నీ రోజో నా చూ పుట్ట ప్రిన్సిపల్ అప్లై చేశా జీవుడి దగ్గర అప్లై చేశా ఇప్పుడు జగత్తు అప్లై చేస్తున్నా ఓకే జగత్తు పుట్టింది సృష్టిలయమైనది ప్రళయము మధ్యలో స్థితి ఓకే మీరు ఆలోచన తర్లేదు జగత్తు ఎక్కడ ఇప్పుడు సినిమాకి వెళ్ళారు సినిమా కూడా జగత్త కదా దాని పేరు సినిమా జగత్తున్నారా సినిమా జగత్తు సినిమా జగత్తు అంటే ఈ జగత్ అలాంటిదో అది అలాంటిది ఇట్ ఇస్ వెరీ ఈ సినిమా జగత్తుంద పుట్టిందా కనబడిందా మీరు కరెక్ట్గా చెప్పండి పుట్టిందా కనబడిందా పుట్టిందా పుట్టింది అనుకోండి సపోజ్ ఇప్పుడు సినిమాచారం మీద మీకు పర్వతము పుట్టింది అనుకోండి ఆ సినిమాచారం ఏమవుతుంది చిరిగిపోతుంది ఆ సినిమాచారీ జ్వరం మీద కంటే గోడ ఏమవుతుంది కూలి మీరందరూ కూర్చొని సినిమా చూస్తున్న బిల్డింగ్ ఏమవుతుంది కురుగు కాబట్టి సినిమా తరమైన కొండ పుట్టింది తప్పు పుట్టిందని నేను భ్రమ పడుతున్నా పుట్టలేదు కనబడింది అంటే కనబడింది అన్నం మానేసి మీరు అదే మీ పుట్టిన అదే మాట అన్నారు ఆ మాటలే పది సార్లు అన్నారు దాంతో అదే సత్యంలాగా భాషిస్తూ బ్రాహ్మణుడు మేకను తీసుకుని వెళ్తున్నాడు దొంగలు చూసి ఈ మేకను అపహరించాలని వాళ్ళు ప్లాన్ చేశారు వాళ్ళలో ఒకళ్ళు బాగా పిండికట్లోనే గట్టిగా పెట్టొచ్చి ఈ బ్రాహ్మణుడికి నమస్కారం చేసి పండుగ దక్షిణ ఇచ్చి అయ్యా లేవంటి విప్రోత్తములు నా నాకు ఏం చేత ఈ రోజు మీరు దర్శనమైనది ఉదయమే అవును మీరు కుక్కని తీసుకెళ్తున్నారు బ్రాహ్మణుడు కుక్కని ముట్టుకోరు కదా అని అంటారు మీకు తెలిసే కథ అయినా ఓపిక పట్టండి అంటే ఆ బ్రాహ్మణులు ఉన్నాడు కుక్క అంటా వెళ్తే మెరుముఖం చదువు సంధ్య లేదా తీసుకో నీకు శుభముఖాలు కానీ మేకది అని వెళ్తా ఉంటారు వాళ్ళు ఇంకో రెండో దొంగ వస్తాడు మీరు ఎంతకంటే ఎక్కువ పిండికట్లు గట్టిగా పెడతాడు పంచాతీ బాగా కడతాడు వచ్చి సాస్తాంగ నమస్కారం చేసేసి పనులు దక్షిణ ఇచ్చి మీకు దక్షిణ ఇచ్చి నేను సాక్షు మీరు బాగా ఆశీర్వదించండి అని ఇలాంటి మాటలను ఆలోచించి విడిపోతాం విడిపోతాం రమ్ముని వెనక్కి తిరిగి వచ్చి అదే మహాత్మను మీరు ఆశీర్వదించారు చాలా సంతోషం కానీ కుక్కని కథ మీకు తెలుసు దీనికి డౌట్ వస్తుంది మళ్ళీ మూడో వాడు కూడా అలాగే అర్థగంట గట్టిగా అనేటప్పటికి ఇది కుక్క అనే నిశ్చయం వచ్చి మన బ్రతుకులు అలా ఉన్నాడు చచ్చిపోయాడు అంటే చచ్చిపోయాడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు పుట్టాడు పుట్టాడు పుట్టాడు గుట్టాడు అది ఊరికే విత్తల మీద అయిపోవడము ఊళ్ళి ఊరిపోవడము తప్ప దాంట్లో కుట్టేది లేదు గిట్టేది లేదు జగత్తు జగత్తు దగ్గరికి రండి మీరు నిద్రలే ఒక ముందు జగత్తుందా లేదు ఆ తెలివి ప్రకాశిస్త ప్రకాశిస్తూ ఉంటుంది దాని ప్రకాశంలో జగత్తు కనబడుతుంది అప్పుడే పుట్టింది జగత్తు మీరు మీరు జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ఇక్కడ ఈ తారీఖు పదిహేడవ తారీఖు సాయంకాలం ఏడు గంటలకు మీరు ఒక జగత్తులో నివసిస్తున్నారా లేదా నివసిస్తున్నారు ఈ జగత్తు ఎప్పుడు పుట్టింది ఇవాళ పొద్దున్న పుట్టిన జగత్తు తగ్గది ఇవాళ పొద్దున్న దగ్గర పుడుతుంది ఇవాళ ఎప్పుడు నిద్రలు మీరు ఐదు గంటలకు నిలిచారు అప్పుడు పుట్టిన జగత్తులో కదా మీరు నివసించుకోండి ఇప్పుడు అప్పుడు ఎక్కడి నుంచి పుట్టింది మీ రోజు పుట్టింది మీ రోజు పుట్టిందా లేకపోతే యొక్క చైతన్య ప్రకాశంలో కనబడుతోందా కనబడుతుంది కాబట్టి జగత్తు పుట్టలేదు సినిమా పుట్టిందా పుట్టలేదు కనబడు కాబట్టి జగత్తు పుట్టలేదు కాబట్టి జగత్తుకి ప్రళయం కూడా లేదు నచోత్పత్తి జాగితే వస్తు ఏది కూడా పుట్టడం అనేది ఉండదు కానీ మీరు ఆలోచించండి పుట్టడం అంటే ఏమిటి అంతకుముందు లేనిది ఇప్పుడు ఉండాలి అదే కదా పుట్టడం అంతకు ముందు లేనిది ఇప్పుడు ఉండాలి ఇప్పుడు నాకు అంతకుముందు చెయ్యి ఇప్పుడు చెయ్యి పుట్టుకొచ్చి అని చెప్పాలి అవునా అది దైవం ఎందుకంటే అంతకు ముందు లేనిది లేనిదే ఉన్నది ఉన్నదియే లేని ఉన్నదియే లేనిది ఉన్నది కాదు ఉన్నది లేనిది కాదు ఈ మాత్రం సత్యాన్ని తెలుసుకోలేకపోతే కొనకొస్తాం ఆ శ్లోకం చెప్పండి నా భావ్యే సత ఎన్నారా అట్లా రెండో అధ్యాయం భగవద్ ఉన్నది లేనిది అవదు లేని అవదు లేనిది ఉన్నది అవదు అంటే పుట్టుకనేది ఉండదు ఉన్నది లేనిది అవ్వదు అంటే గిట్టు అనేది ఉండదు కాబట్టి ఎగర్ పొద్దున్న లేస్తూనే కనపడుతుంది రాత్రి నిద్రపోతూనే కనపడ్డం మానేస్తుంది అంతేకాకుండా కొంచెం గట్టిగా ఫోన్ చేసి మునిసుబాట్లు పడ్డప్పుడు కూడా కనపడడం మానేస్తుంది మళ్ళీ మునుసుబాట్లు పడ్డం అయిపోయి లేచిన వెంటనే మళ్ళీ కనపడుతుంది తర్వాత ఇంకో మాట్లాడుతుంట మీరు భోజనం చేసి అరగంట సేపు మునుసుబాట్లు పడ్డారు కునుపు తీశారు కురుపు తీసి కొత్త జగత్తు పుట్టుకొచ్చిందా లేకపోతే అంతకుముందు జగత్త పుట్టుకొస్తుందా అంతకుముందు మీకు అలవాటు అయిన జగత్తే పుట్టుకొస్తుంది అంటే దేవుడు మీ అలవాటుకు తగ్గ జగత్తును మీకు సృష్టించి ఇచ్చాడా లేదా మీ అలవాటుకు తగ్గ జగత్తును మీరే సృష్టించుకుంటున్నారా మీరే సృష్టి జగత్తును సృష్టించేది మీరే అన్నదానికి చక్కని నిదర్శనం ఏంటంటే నిన్న రాత్రి కొనుకున్నప్పుడు ఏ జగత్తుందో ఇవాళ బుద్ధిందర చేస్తూనే అదే జగత్తు ఉంది కానీ అంతకంటే పెద్ద నిదర్శనం కావాలా అది సరపడదా అదే నిదర్శనం కాబట్టి జగత్తు పుట్టింది దేవుడు జగత్తులో సృష్టించాడు ఈ సృష్టిని వీళ్ళు ఇక్కడ మాండుత్యంలో ఇది అసలు చాలా అప్పుడు నేను దీనిని బాగా లెక్కల విధిగా వర్ణించి చెప్పాను ఎంతసేపు చెప్పానో కూడా నాకు చెప్పింది ఓ బ్రాహ్మణు అంటుంది ఇవ్వడు ఎందు భోజనం చేయాలో అర్థం కావట్లేదండి బాబు అంత బాగుంది భోజనం అని అనివాడు ఆ రకంగా ఎంత పాటలు చెప్పాలో నాకు అర్థం ఒక శ్లోకం పట్టుకుని ఎంత చెప్పాలో నాకు అర్థం ఎంత చెప్పినా అలాగా లాగా తమ్ముతుంటే వస్తుండే ఉంటుంది ఎంత చెప్పాలో ఈ శ్లోకం అలా చెప్పాను చుక్కట లేదు మిక్కుటే తర్వాత బంధము లేదు మోక్షము లేదు చూడండి బంధం అంటే ఏమిటో తెలుసినా మీకు బంధం అంటే ఏటో తెలుసు మైండ్ ఉంటుంది మీ మైండ్ ఆ మైండ్ ఒక భావజాలాన్ని కొట్టి పోషిస్తూ ఉంది ఆ మహిళ ఏం చేస్తుంది ఆలోచనలను కలిసి అదే అల్లుతూ అవునండి ఆ అల్లిన ఆ మైళ్ళ యొక్క అల్లిక దాని లోపల మీరు ఫిక్స్ అయిపోయి ఉంటారు ఎలాగంటే ఈ ఓ మనిషిని ఒక రాతకి కట్టేసి ఒక రాతకి ఫిక్స్ చేసేసి వారి చుట్టూ త్రాలు కట్టేస్తే వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు ఆ త్రాల మధ్యన బిగుసిపోయేస్తాడు అలాగే మైండ్ లాగా పెట్టినటువంటి ఆలోచనల తొత్త పరంపర దాని లోపల బిగుసిపోయేసాడు అదే బంధండి అయితే అది ఎటువంటి బంధము బంధం కలిపిత బంధం ఎందుకంటే ఆలోచనలు క్షణికం ఈ ఆలోచనల మధ్యని మిమ్మల్ని మీరు ఫిక్స్ చేసేసుకుని ఉన్నారంటే మీరు బయటకు వచ్చేయాలంటే వచ్చే ఈ ఆలోచనలన్నీ కట్టు పెట్టేసి గిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని మనసుకుని మీరు పక్కన పెట్టేశారనుకోండి అది ఇంకా ఆలోచనలను సృష్టించడం మీరు మానేమంటే అది మానేసినప్పుడు మీరు చూసుకోండి మీకు బంధం ఉందా చూసుకోండి మీకు దుఃఖం కలుగుతుంది ఏదో ఏదో ఆలోచనలు పుట్టుకొస్తాయి దుఃఖం కలుగుతుంది అప్పుడు వెంటనే ఎందుకు దుఃఖం కలుగుతుంది అది మీరు పరిశీలించుకోండి పరిశీలించుకుంటే మీకు అర్థమైపోతుంది ఏంటి నేను ఈ రకంగా ఆలోచించి ఆలోచించి ఈ దుఃఖాన్ని సృష్టించుకుంటున్నాను అని మీకు తెలుసుకోండి మీరు పరిశీలించుకుంటే మీరు పరిశీలించుకోకుండా లోకంలో చాలా మంది మూర్ఖులు ఆచార్యుల వేషాలు వేసుకుని కూర్చుని ఉన్నారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే శుక్రుల వల్ల మీకు దుఃఖం వచ్చిందని ఒకటి ఉంటాడు శని వల్ల దుఃఖం వచ్చిందని ఇంకొకటి ఉంటాడు లేకపోతే మీ కారు నెంబర్ వల్ల మీకు దుఃఖం వచ్చిందని నీ ఉంది కాబట్టి దుఃఖం వచ్చిందని మీరు లేకపోతే నువ్వు నడిచి వెళ్తుంటే పిల్లలు ఎదురు వచ్చింది కాబట్టి దుఃఖం వచ్చిందని ఇంకొకటి చెప్తాను లేకపోతే నేను ఎవరినైనా సలహా అడిగినట్లయితే నీ భార్య మూలంగా నీకు దుఃఖం నీ తల్లిదండ్రుల మూలంగా దుఃఖం వచ్చిందని ఇంకొకటి నీ తత్వానికి ఒకటి చెప్తాను వీటి వీటి వల్ల నీకు దుఃఖం రాలేదు నీ మనస్సు ఆలోచించి ఆలోచించి ఆ దుఃఖాన్ని తయారు చేసుకుంటుంది కోటికి పుండు పడింది ఆ పుండు ఎక్కడి నుంచి వచ్చింది ఆకాశం నుంచి వచ్చిందా లేకపోతే గ్రహస్థితి వచ్చిందా నక్షత్రాల వచ్చిందా దేవుడు పెట్టాడా ఎలా పడింది ఆ పుండు ఎలా పడిందో చెప్పమంటారా గోపి గోపి గోధి పుండినిస్తే దాని పేరేది గోపి గోపి గోపి పుండు పడింది అది గోకడం మానేస్తే ఏమవుతున్న పుండు మాచ్చు కట్టేసి పుండు లేకపోతే ఇంతే మా మనస్సు సృష్టించిన భావజాలము లోపల చిక్కుకొని ఉన్న ఓ మానవుడా ఈ బంధము యథార్థము కాదు ఎందుకంటే మనస్సు చేసిన కల్పనలు సత్యము కాదు ఈ బంధము యథార్థము కాదు ఈ బంధము యథార్థము కాదు నువ్వు ఈ మనస్సు యొక్క ఆలోచనల చుట్టను అది చుట్ట సాంబలు చుట్టలాగా ఉంటాయి దాని అంతా తీసి పక్కన పెట్టడం నేర్చుకోవాలి తీసి పక్కన పెట్టే అమైంది దుఃఖం పోయింది నేను పాఠం చెప్పడానికి వెళ్తున్నాను పుస్తకం ఎట్లా పోతుంది పాఠం చెప్పడానికి వెళ్తున్నాను ఎక్కడ అక్కడ నాకు దారి అర్థంగా వచ్చి ఒక వ్యక్తి ఏదో పిచ్చి పిచ్చిగా ఏమో మాట్లాడి ఏ మాట్లాడుతున్నాడో అర్థమే కాదు ఆ వ్యక్తి సైకలాజికల్లీ స్టేబుల్ కాదు సైకలాజికల్లీ అన్స్టేబుల్ ైకాటిక్స్ ఏదో కొంత అసూయులు ఉంటాయి ఎందుకంటే ఈ క్లాస్ అందరూ చేస్తున్నారు పూర్తి స్వామిజీటర్ పెట్టారు ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి ఎవరి అసూయులు వాళ్ళకుంటాయి మనం ఇవన్నీ లెక్కలు వేసుకుంటే కూర్చుంటాం మనం మన దారిని పోతాం అది ఏదో ఏదో అల్లరిగా సైకాటిక్ బిహేవియర్ నేను కొంచెం స్టమ్ అయ్యాను అయితే పదింటికి క్లాసు మూడు నిమిషాల తక్కువ పదిన్ని వెళుతున్నా అప్పుడు అల్లరే అయిపోయి నేను అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాను ఇలాగే బట్టి డబ్బింగ్ చేసిన వెళ్ళిపోయాను ఎందుకని క్లాసు పదింటికి కదా మూడు నిమిషాలు ముందుకు వెళ్దాం ఆ వెళ్ళిపోతుంటే నాకు అనిపించింది ఇందులో ఇలాగా చెనం ఇం చెప్పడం ఇక్కడ చెప్పు వెళ్ళి మాట చెప్పాలి వాళ్ళు ఏమో వంద మంది ఉన్నారు ఒక దానికి నలుగురు బ్రహ్మచారాలు ఏదో వాళ్ళు ఏదో నాలుగు మాటలు చెప్పి కొన్ని దాటి మనం వాడతారు వంద మంది జమాటే విద్వాంసులు వంద మంది కూర్చున్నారు వాళ్ళకి పాఠం చెప్పాలి భగవద్గీత మూడో అధ్యాయం ఆఖరి రెండు శ్లోకాలు అలా పర్వతస్సు చాలా కఠినమైన శ్లోకాన్ని ఆ పాఠం శంకర భాష్యంతో ఆ పాఠం చెప్పాలి నేను ఈ డిస్టర్బెన్స్ మరి మనస్సు డిస్టర్బెన్స్ ఉంటుంది కదా ఈ డిస్టర్బెన్స్ లో నేను పాఠం చెప్పగలుగుతానా పాఠం చెప్పకుండా ఇది డిస్టర్బెన్స్ అని నాకు అనిపించింది అనిపించి ఈ లోపల ఒక పెద్ద నాతో తెలియ స్వామి అంత భాగం అంత భాగం కానీ ఏదో డిస్టర్బెన్స్ వచ్చిందండి క్లాస్ చెప్పాలి క్లాసుకి తగ్గి సరిగా నిమిషానికి ముందు డిస్టర్బెన్స్ పెడితే క్లాసుకి ఎప్పుడు తిరిగిందేమో డౌట్గా ఉంది సరే కానీ టైం అయిపోయింది అక్కడ కూర్చున్నా క్లాస్ చెప్పేసి క్లాస్ చెప్పేసి వచ్చిన నాకు దర్కి చూసుకుంటే నాకు కలిగిన అనుభవం ఏమిటంటే అక్కడ కూర్చునే టైంకే ఈ భావజాలమంతా పోయిందండి లేదు క్లాసు చాలా బాగా నడిచింది అందరూ పాపం మహానంద పడ్డారు ఈ శ్లోకం చాలా మంచి శ్లోకం నేర్చుకున్నాం నాన్న అడిగితే నాకే సంతోషం అనిపించింది మంచి క్లాస్ అయినా వచ్చేసాను బయటకు వచ్చేసాను బయటకు వచ్చి రూమ్కి వచ్చి టీ తయారు అప్పుడు గుర్తు వచ్చింది ఇలాగే కాబట్టి ఇప్పుడు బంధము లోపల ఉందంట బయట ఉందంటే సపోజ్ క్లాసు రూమ్ కు వెళ్ళి అదే తల పోసుకుంటూ ఉంటే శ్లోకం చదువుతున్నప్పుడల్లా అదే గుర్తుకొస్తూ ఉంటాయి ఆ క్లాస్ ఏమవుతుంది పడే అది పూర్తిగా పుడిపేసినట్టుగా పుడిచేసినట్టుగా అయిపోయి అసలు అదే తర్వాత మళ్ళీ గుర్తు చేసుకుంటే కానీ గుర్తురాదు అప్పుడు అనుకున్నా అమ్మో భగవంతుడు మహోపుదానం చేశాడు మొత్తం స్మృతిని జ్ఞానం అపోహనం చేయడం శ్రీకృష్ణుడు గీతలో ఆ స్మృతి లేకుండా అపోహనం చేసి పారేసాడు కాబట్టి మనము చెప్పుకోగలిగిన కాబట్టి ఇప్పుడు ఎప్పుడు లేదు బంధం ఎక్కడ ఉంటుంది ఇక్కడ మోక్షం ఇక్కడే బంధము మనస్సు కల్పించుకున్నదే మోక్షము కూడా మనస్సు కల్పించుకున్నది నా బంధ నా మోక్ష ఓకే ఇక లేదా అక్కడ నా బంధ నా మోక్ష బంధుడు ముక్తులు లేదు ఇది చాలా చాలా చిత్రమైన శ్లోకాలు సో ఇప్పుడు మీకు కల వచ్చింది ఆ కలలో నేను పెద్ద పుల్లిని అని కల వచ్చింది నాకు ఇప్పుడు కళ లే కళ నుంచి నిద్రలు వేచాను ఇప్పుడు నేను మనిషిగానే ఉంటానా పెద్ద పుల్లిని మనిషిగానే ఉంటాను కళలో పెద్ద పుణ్యనే నాకు అనుభవం కలిగినప్పటికీ ఎప్పుడైతే నిద్రలేస్తానో అప్పుడు నేను మనిషిని అయిపో మనిషి కాకుండా పోను మనిషిగానే ఉంటాను పెద్ద పుణ్య కళ వచ్చినా నేను మనిషిగానే ఉంటాను అదే విధంగా మీ స్వరూపము పూర్ణము నేను దుఃఖిని అని మీరు అనుకుంటూ ఉండండి ఎంతకాలం అనుకుంటారో అనుకోండి నేను ఎంతకాలం అనుకున్నా మీరు పూర్ణుడుగానే ఉంటాను దుఃఖిగా మారిపోదు నేను దుఃఖిని నేను దుఃఖిని నేను దుఃఖిని అని మీరు ఎంతకాలం అనుకున్నా మీరు పూర్ణుడుగానే ఉంటాను సపోజ్ మీరు అరవై సంవత్సరాలు నేను దుఃఖిని దుఃఖిని అనుకున్నాడు అనుకుంటాను నేను పూర్ణుడను అని తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది ఒక్క సెకండ్ పడుతుంది ఈ అరవై సంవత్సరాలు దుఃఖిని దుఃఖిని అనుకున్నాం కాబట్టి ఒక్క సెకండ్ లో పూర్వుడు అని అనుకున్నాం తెలుసుకున్నారు కాబట్టి ఈ అరవై సంవత్సరాల భ్రమ ఈ ఒక్క సెకండ్ యొక్క విజ్ఞానాన్ని డిస్టర్బ్ చేయగలుగుతుందా మనుషులు అలా జీవిస్తూ ఉంటారు ఎలా జీవిస్తాను అంటే నేను సంసారని నేను అని జీవిస్తూ ఉంటాను నాకు జీవితం బాగులేదు అని చూస్తూ ఉంటా కల్పించుకో నేను అనుకుంటా ఏమిటి బాగులేదో చెప్పం చెప్పే ముందు ఓ మాట్లాడుతావు చెప్పం మన బ్రేక్ఫాస్ట్ చేసావా చేశాను ఏమిటి బ్రేక్ఫాస్ట్ చేసావు రెండు ఇంటి రెండు కూడా కుట్టుకున్నాను మరి ఇంత బాగులేదంటే నాకే బాగులేదు నేను కనపడలేదు అదా బానే ఉన్నట్టు అనిపిస్తుంది కాదండి నా భార్య చెప్పిన మాట్లాడులేదు ట్ చేసావా లేదా చేశాను మరి బౌల అంటే నా అభిప్రాయం ఏంటంటే మీరు కల్పించుకుని దుఃఖించుకున్నట్టుగా తెలిసిపోతుందా లేదా తర్వాత నేను ఇంకోట ఇప్పుడు ఎవరో పోయారు అందరు కలిసి బోరు పోదుకొని ఏడుస్తున్నారు నేను అంటాను ఎందుకు ఏడుస్తున్నారు మాకు దుఃఖంగా ఉంది నేను ప్రపోజల్ పెడుతున్నాను ఆ పోయిన వాళ్ళు చాలా మంచి వాళ్ళు పోయారు నేను దుఃఖం ఉంది కాబట్టి ఈ దుఃఖం ఉన్న కారణంగా మీరు రాబోయే గంట జంటే దుఃఖిస్తూనే ఉండాలి ఈ పూట టీ అరేంజ్మెంట్ చేయటం లేదు అని చెప్పాలి ఈ పూట టీ లేదు ఎందుకు లేదు దుఃఖం అనేది ఉన్నది దుఃఖంగా ఉన్నప్పుడు దుఃఖిస్తూ ఉండాలి కానీ మధ్యలో మళ్ళీ టీ ఏంటి నో టీ ఓన్లీ దుఃఖమే రాత్రి భోజనం కూడా ఉండదు ఎందుకని దుఃఖము చెప్పండి అప్పుడు ఏమి రిప్లై వస్తుందో మీకు ఏమి రిప్లై వస్తుందో తెలిసినా దుఃఖాన్ని మరింత మరిచిపోతాను అది బాగా రేపు రెండు టీ ఎలా దొరుకుతుందని నేను వేరే మంచిగాను టీ నేర్పితే టీ ఏర్పాటు చేయరు అలా అనుకో అలా ఏదో చెప్పి మళ్ళీ టీ ఏర్పాటు చేసుకోవాలి అంటే దుఃఖము దుఃఖము దుఃఖము దుఃఖము ఊరి ఊనికోవడం చేయడం దుఃఖం అని అనిపిస్తుంది తప్ప ఒక్కసారు ఒక్క అడుగు వెనక్కి వేసి తీసుకుంటే దుఃఖం అనేది కలిపి ఇండియాలో ఈ విషయం అవగాహనకి రావడం కష్టమే కాదు ఎవరైనా పోయాడు అనుకోండి ఈ టీవీలో చూపిస్తూ ఉంటాను ఆ పోయిన వాడి శవాన్ని తీసుకెళ్లి వాళ్ళు తగలబెట్టణం చేస్తారు తెలుస్తూనే ఉంటారు రోడ్డు మధ్యలో ధర్నా చేస్తారు ఏమిటి వాడు ఎవరో పోతే శవాన్ని తగనబెట్టాలి కాని రోడ్డు మధ్యలో ధర్నా ఏమిటి అంటే పోయినవాడు రైతు కాబట్టి ప్రభుత్వం వచ్చి మాకు నష్టపరిహారం ఏంటో చెప్తే గానీ ఈ శవాన్ని తగన పెట్టాం అంటే అప్పుడు ఈ వార్త కలెక్టర్ గారి దగ్గరికి కలెక్టర్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మొన్నడబోద్ద వార్త వస్తుంది పోయిన వాడికి రెండు లక్షలు పరిహారమే ఇయము అప్పుడు తీసుకెళ్లి లోపం అంటారా కాబట్టి అనే మాట మీరు నాకు చెప్పద్దు ఊరి ఊరిపోతూ ఉంటే దుఃఖం అనిపిస్తుంది దుఃఖం లేదు ఏమి లేదు బంధము కూడా బంధం అనేది మీరు పెట్టుకున్నదే తప్ప యథార్థంగా లేదు నేను ఇంక క్లాసు ముగిస్తాను ఈ స్వప్నము జీవితం అనే పేరుతో ఈ స్వప్నము సాగిపోతూ ఉన్నది ఈ కళ సాగిపోతూ ఉన్నది ఇది అలా సాగిపోవాల్సిన అవసరం లేదు మీరు తెలుసుకుంటే ఈ క్షణం తెలివి ఈ క్షణంలోనే ఈ స్వప్నము నాకు కుక్కు చావము సుఖము దుఃఖము బంధము మోక్షము అనే ఈ బంధములతో కూడిన స్వప్నము ఇది ఒక స్వప్నము ఈ స్వప్నం అలా సాగిపోతూ ఉన్నది రోజులు పోతున్నాయి నెలలు పోతున్నాయి ఈ పోతున్నాయి స్వప్నం మనకు అలాగే ఆ స్వప్నం అలాగే కొనసాగాల్సిన అవసరమేమి లేదు మీరు దాన్ని ముగింపదలుచుకుంటే ఈ క్షణంలో దాన్ని ముగిం చేయవచ్చు నేను దయచేసి స్వప్నాన్ని స్వప్నానికి ముగింపును పలుపుడు మీ స్వరూపమును తెలుసుకుని పృతాత్ కలు అంటే అది సందేశం ఈ శ్లోకాన్ని ఒకటో వారంలో తెలిసి చెప్పాలి నా నీ సాధకర్ేషా పరమాత్యూర్ణాయమే